నీరు కదలక ఉండుట చేత చంద్రబింబము నీటి అందు సుస్పష్టముగా గోచరించు అంతే కదా నీరు కదులుట ప్రారంభించగానే చంద్రుడు కూడా నీటిలో చరించున్నట్టు తెలియను అంతేవల్ గా అసలు నష్టం ఏంటి ఎందుకు కదలాలండి నేను అనుకున్నాడా అభిమానం వల్ల మృత్యు భయం ఇది గుర్తుపెట్టుకోవాలి అభిమానం ఎవరైతే త్యాగం చేయలేదో వాడికి ఎప్పటికీ మృత్యుభయం పోదు మృత్యుభయాన్ని పోగొట్టుకోవడం కోసమేనే అభిమాన త్యాగం చేయాలి స్వరూపజ్ఞానం వస్తే తప్ప మృత్యుభయం పోదు చూడండి అభిమాన త్యాగం చేయకపోతే మృత్యుభయం ఏర్పడిపోతుంది ఈ మృత్యుభయం పోవాలి అంటే రెండు పనులు చేయాలి ఒకటేం చేయాలి అభిమాన త్యాగం చేయాలి స్వరూప జ్ఞాన నిష్టల్లో ఉండాలి ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు గనక జ్ఞాన మార్గంలో జరగలేదు అనుకో సొరకాయ బుర్ర మీద కూడా వాడికి అభిమానం మిగిలిపోయింది అనుకోండి చింకి చాప మీద కూడా అభిమానం మిగిలిపోయింది అనుకోండి ఆఖరికి కౌపీనం మీదైనా సరే అభిమానం మిగిలింది అనుకోండి ఏం చేద్దాం జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట అందుకని ఆ తోట్టి ఉపమాన చెప్పారు చూడండి చివరి అక్కడ మామూలుగా చెప్తే సరస్సులో చంద్రుడు వాస్తవానికి చెప్పింది ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు తొట్టిలో నీళ్ళలో చంద్రుడు ఇదేంటిది ఇది చొరకాయ బొర్ర చింకిచాప ఆఖరికి ఈ శరీరాన్ని దీంతో పోల్చారనమాట ఈ మనస్సును దీంతో పోల్చారనమాట దులుచున్నదని ప్రతిబింబం కదలదని తెలియని పిల్లలు అంతే కదా చంద్రుడు ముక్కలైనట్లు భావింతు నీటి కదలికలు ఆగగానే చంద్రుడు మళ్ళీ పూర్ణ బింబమై అంతే చూడండి చిన్న పిల్లల్ని తీసుకెళ్లి తొట్టి దగ్గర నీళ్ళ దగ్గర పెట్టామనుకోండి ఆ తొట్టి నీళ్ళలో చంద్ర ప్రతిబింబం కనబడుతుంటుంది ఆ నీళ్ళిట్ట కదిలిస్తాడు ఆ చంద్ర ప్రతిబింబం కదులుతుంది ఆ పిల్లవాడికి ఆట ఆనంద పడిపోతాడు ఓ చంద్రుడు కదిలిపోయాడు మళ్ళీ నీళ్ళు కదిలిస్తూ ఉంటాడు మళ్ళా కదులుతుంది మళ్ళా ఇట్ట ఇదే పని కంటే అది ఆగుతూ ఉంటుంది మళ్ళీ నీళ్లు కదిలిస్తూ ఉంటాడు మళ్ళీ చదువుడు ఈ సందర్భాన్ని మనకు ఉపమానంగా చెప్తున్నాను దానికి మనలో ఉన్న మనసు ఎప్పుడు సమాజ నిష్టలో ఉంటేనే ఆనందంగా ఉంటుందని దానికి తెలుసు తెలుసు కాబట్టే కదా గాఢనితరలోకి రోజు పోతుంది లేకపోతే ఎదుగుపోతుంది కానీ దాంట్లో ఒక ఆట ఒక ఖేళ ఒక లీల ఒక హేళ ఉన్నాయి అందులో అంటే కసేపు కదిలితే బాగుంటుంది కసేపు కదిలితే బాగుంటుంది అంతే కదిలితే బాగుంటుందన్న అధ్యాసతే అభ్యాసం వలన ఇంకా కదలటమే పనిగా పెట్టు అభిమానాన్ని పొందింది కదలటం కోసమే పుట్టాను అనుకో చంద్రుడు కదిలింది లేదు కలిసింది లేదు సత్యానికి చూస్తే ఏదు ఇది లేదు ఆ కదలికలన్నీ నీటి వే నీటిలో ప్రతిబింబమును గాంచు చిత్తమునకు స్వస్తి చెప్పి ఆకసమున బింబమును బింబమును చూచుటకు ప్రయత్నించగనే సత్యము తేట తెల్లము అంతే కదా సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం చూస్తే మీరంతా రజోగుణం తమో గుణం వాళ్ళని బాగా విమర్శిస్తున్నారు సత్వగుణం వాళ్ళ సంగేవిటి అంటే సత్వగుణం వాళ్ళలో ఏం కనబడదా అన్నా మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఈ నాలుగు లక్షణాలు సత్వగుణ జీవితంలో సాత్వికమైన జీవనంలో కనబడుతూ ఉంటాయి ఏమిటి సత్వగుణం కూడా అభిమానమే కదా మరి అది కూడా త్రిపుటిలోకే వస్తుంది కదా చూడ్డానికి అందరితో స్నేహంగా ఉన్నట్టే కనబడుతున్నాడు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కరుణా దయతో వ్యవహరిస్తున్నాడు సంతోషంగానే ఉంటున్నాడు అందరితోనూ వాడు విమర్శించినా నవ్వాడు వీడు పొగిడినా నవ్వాడు ఏమి పొంగు పొంగు లేకుండా ముదిత బానే ఉన్నాడు సరే ఒకవేళ బాగా గట్టిగా ఎవడైనా సంఘర్షణ పడ్డాడు అనుకోండి బాగా ఎవడైనా ఇబ్బంది పెట్టాడు అనుకోండి ఉపేక్ష దూరంగా ఉన్నాడు ఇవి సత్వగుణ ధర్మాలలో కనబడుతున్నాయి కానీ ఇలా చేస్తే స్వరూపజ్ఞానం అవుతుందా వటం లేదు సాత్విక అహంకారం కూడా అభిమానమే కర్తృత్వ భోక్తృత్వ అభిమానమే దేవతలకందరికీ ఉండేదంతా ఈ సాత్విక అహంకారమే రాజసికంగా ఉండే మానవులందరికీ ఉండేది కూడా అహంకారమే అభిమానమే తామసికంగా ఉండే అసురులందరికీ ఉండేది కూడా అహంకారమే అభిమానమే మనం పురాణాలు బాగా అసురులు బాగా తపస్సు చేసిన వాళ్ళు కనబడతారు బ్రహ్మ గురించో ఈశ్వరుడు గురించో రకరకాల అందరి గురించి తపస్సులు చేసిన వాళ్ళు కనపడతారు వీళ్ళు అడిగినటువంటి మొదటి వారం ఏమిటి నాకు ఫలానా అస్త్రం వలన శస్త్రం వలన ఫలానా జాతి వలన ఫలానా జీవి వలన మృత్యువు లేకుండా చెయ్యి ఇదే వారం అడిగిన ఏ అసు